అన్యతమ అవి నా అవతిష్టతే ఏ ఒక్కటి కూడా మిగిలి ఉండదు శాస్త్ర శిష్య శాసన ఈ మూడింట్లో ఏ ఒక్కటి కూడా మిగిలి ఉండదు మిగిలి ఉంటే ఆయన ఏమంటున్నారు అన్యతమ అవస్థానేహి విరోధస్ ఆ మూడింట్లో ఏ ఒక్కటి మిగిలి ఉన్నా విరోధం వచ్చేస్తుంది అద్వైతానికి ఈ మిగిలి ఉన్న విరోధం వస్తుంది ఒకటి మిగిలితే ద్వైతమే అవుతుంది అది చాలు ఒకటి సాలు మిగిలితే విరోధం వస్తుంది అప్పుడు ఆ విరోధాన్ని తప్పించుకోవడం కోసం మీరు ద్వైతాద్వైతం అని ఏదైనా ఏర్పాటు చేసుకోవాలి అలాంటిది ఏమీ లేదు ఎందుకు ఎందుకు మూడు ఎందుకు విలీనమైపోయాయి అంటే ఆయన కారణం చెప్తున్నారు ఇతరేతరాపేక్షములు అవి ఉంటాయని అంటే చూడండి ఇందాక మీకు మనం జగత్ ఎప్పుడు ఉంటుంది ఇంద్రియములు మనస్సు స్మృతి ఉంటేనే జగత్తు ఉంటుంది అంతటితో కాదు ఇంద్రియములు మనస్సు స్మృతి ఎప్పుడు ఉంటాయి జగత్తు ఉన్నప్పుడే ఉంటుంది ఇప్పుడు డాక్టర్ దగ్గరికి మీరు కళ్ళదోడ వైద్యం చేయించుకు వెళ్ళినప్పుడు మీకు చూపులో తేడా ఎందుకుంది ఎదుర్కుండా ఉన్న దాంట్లో తేడా వచ్చింది కాబట్టి ఏమండి ఎదుర్కొండా ఉన్నది సెటరైట్ అయిపోతే మీ చూపు కూడా సెటరైట్ అయిపోయింది ఇతర కాబట్టి చూపు బాగుంది అంటే జగత్తు బాగుంది జగత్తు బాగుంది అంటే చూపు బాగున్నట్టు లెక్క ఇతరాతర ఇతరేతరాపేక్ష కాబట్టి మీకు గమనించండి సమాధిలో కానీ మూర్ఛలో కానీ నిద్రలో కానీ ధ్యానంలో కానీ జగత్తు ఉండదు ఎందుకు ఉండదు ఇంద్రియ మనస్సుల యొక్క వ్యాపారం బంద్ అయిపోతే అది ఏ రూపంగా బంద్ పర్వాలేదు అది ఎలా బంద్ ఇంద్రియ వ్యాపారము మనోవ్యాపారము ఆగిపోతే జగత్ కాబట్టి రెండు కలిసి వస్తాయి కలిసిపోతాయి సిమిలర్లీ గురువు శిష్యుడు శాస్త్రము ఈ మూడు కలిసి వస్తాయి కలిసి ఉంటాయి ఉంటాయి ఉంటాయి ఉంటాయి ఉంటాయి జ్ఞానం కలుగగానే మూడు ఒక్కసారి గురుక్కుని పోతాయి కాబట్టి ఇంకా గురువు ఉన్నాడు శిష్యుడు మిగిలేడు శిష్యుడు జ్ఞానం వచ్చింది గురువు అలాగేమీ ఉండదు అది సంగతి మూడు ఇతర ఇతర ఆపేక్షంగా ఉంటాయి కాబట్టి వాడు శిష్యుడు కాకపోతే వీడు గురువు ఎలా అవుతాడు ఈ ఆధునిక కాలంలో వచ్చినటువంటి ఒక డిస్టార్షన్ ఏమంటే మా గురువు ఏ విధంగా గురువు గారు ఇప్పుడో ఒకతను ఉన్నావు గురువు గారు అన్నాడు ఈ నేను అన్నా ఏమిటా నీకు నేను ఏ రకంగా గురువు నువ్వు నా దగ్గర ఎప్పుడూ పాఠం చదవవు కాదండి మీరు శుశ్రూష చేస్తున్నా కదా శుశ్రూష చేస్తే గురువు ఏదో పెద్ద ఆయననే ప్రేమతో శుశ్రూష చేసినట్టే ఏదో అలాగంటే ఏదో పెట్టుకోవాలి కానీ ఏదో సేవను ఏదో పేరు పెట్టుకోవాలి కానీ గురువు అవడం గురువు అంటే శుశ్రూష ఉండ ఉండాల్సిన మాట కానీ జ్ఞానబోధం ఉండాలి కాబట్టి నువ్వు చదువుకో చదువు ఏదో ఒక అప్పుడు నేను నీకు గురువు అవుతాను కంటే గురువే కాదు స్వామీజీ మీరు మీ మీరు చూసుకోండి నేను అలా ధ్యానం చేస్తూ ఉంటానంటే అది ఏమన్నమాట దీన్ని కాబట్టితరేతర సాపేక్షం మీరు ఏమనుకుంటున్నారు గురువు వేరు శిష్యుడు వేరు శాస్త్రం వేరనుకుంటున్నారు శాస్త్రం అంటే పుస్తకం కాదు మీరు చదివేది గురువు చెప్పేది శాస్త్రం గురువు చెప్పేవాడు లేకపోతే మీరు వినేవాడు లేకపోతే శాస్త్రం లేదు లైబ్రరీలో ఉండదు శాస్త్రం ఇతరేతర సాపేక్షం కాబట్టి ఎప్పుడైతే ముడు విలీనమైపోయాయో ఇంకా అద్వైతం ఒక్కటే ఉంటుంది కాబట్టి తో విరోధమే లేదు సర్వసమాప్తౌతూ కస్ విరోధ ఆశంక్యేత అద్వైతే కేవలే శివే సిద్ధే కేవలము అంటే రెండవది లేనిది ఏకరసము అని అర్థం కేవలం ఉంటే ఏకరసము నిన్న చెప్పాను కదా ఏకరసము అంటే ఏకరసము అద్వైతము రెండవది లేనిది శివము అంటే మంగళము సత్యము అదే శివము అదే శివుడు శివుడు అంటే ఎవడో ఒక పెద్ద అక్కడ కూర్చుని ఉన్నాడని మీకు అభిప్రాయం కలుగుతుంది శివము అంటే సమ్వాట్ బెటర్ సంస్కృతంలో శివ అంటే శివము అన్నా శివహాయే శివుడు అన్నా శివహాయే సో చూడండి మీకు మాట చెప్తా స్పేస్ టైమ్ని మీరు అధిగమించి తత్వంలో ఎప్పుడు చేరుకుంటారో స్పేస్ టైమ్ని మీరు క్రాస్ చేస్తే ఆ స్పేస్ టైం క్రాస్ చేసినటువంటి సందర్భంలో పెర్సనల్ గాడ్ ఉండడు యు కెనాట్ హ్యావ్ ఏ పర్సనల్ గాడ్ ఎందుకంటే ఇంకొక దీంట్లో ఒక కాంట్రడిక్షన్ ఒకటి ఉంది మీరు ఆ తత్వాన్ని తెలుసుకోవాలండి మీరు తత్వాన్ని తెలుసుకోవాలంటే ఎలా తెలుసుకుంటారు మీ పర్సనాలిటీ తీసుకుని దాంట్లో ఉండే పీస్ బై పీస్ మీరు విడతీసుకుంటూ డిమాలిష్ చేసుకుంటూ పోయి అల్టిమేట్గా మీ పర్సనాలిటీ అనేది అసలు ఎక్కడా లేకుండా ఆ స్థితి నిర్మాణమైనప్పుడే మీకు తక్కువ తెలుస్తుంది ఇప్పుడు మీరు ఆలోచించండి కాస్మిక్ మోడల్ ఆఫ్ ది యూనివర్స్ ఉంది కాస్మిక్ మోడల్ ఆఫ్ ది యూనివర్స్ అంటే ఈ జగత్తు కదా ఈ జగత్తు యొక్క హౌ హౌ ఈ జగత్తు ఇలా ఎలా వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది ఎవళ్ళు పెట్టారు దీన్ని అని మీరు విచారం మొదలు పెడతారు ఎతో వాయుమాని భూతాని జాయంతే అని మొదలు పెడతారు ఈ సకల ప్రాణులు ఈ సకల భూతములు దేని నుంచి ఆవిర్భవిస్తున్నావో అని ఇలా విచారం మొదలు పెడతారు మొదలుపెట్టి ఒక మోడల్కి వస్తారు పరబ్రహ్మ నుండి జగత్తు నామరూపాత్మకంగా ప్రకటమైనది పరబ్రహ్మయ్యే దీనికి ఉపాదానము అని ఒక మోడల్కి వస్తారు మీరు ఆ మోడల్ దిగి అరైవ్ అయ్యేప్పటికీ దానిని మీరు చేరుకునే టైంకి దాంట్లో మీ పర్సనాలిటీ ఎంత ఉంటుంది ఏమైనా ఉంటుందా ఉండదు లేకపోతే మీ పర్సనాలిటీ కూడా ఒకసారి దాంట్లో ఉంటుందా ఉండదు బై ది టైం యూ అరైవ్ ఎట్ ది కాస్మిక్ మోడల్ యువర్ పర్సనాలిటీ ఇస్ జస్ట్ ఆప్షన్ ఇట్ ఈస్ టోటల్లీ గాన్ అవునా దెన్ యువర్ పర్సనాలిటీ ఇస్ గాన్ హౌ కమ్ డెన్ విల్ బీ ఏ పర్సనల్ గాడ్ ఇన్ దట్ కాస్మిక్ మోడల్ మళ్ళీ దాంట్లో పర్సనల్ గాడ్ ఎక్కడి నుంచి వస్తుంది రాడ్ అర్థమైందండి కాబట్టి అద్వైతము అనే మీ పర్సనాలిటీని సంపూర్ణంగా విలీనం చేసేసి ఏమన్నా ఎటువంటి పర్సనాలిటీదో తెలుసా వీడు తండ్రిని కొడుకుని తానే నేను ఇలాగా సంసారంలో ఒకడిని అని అనుకుంటూ అవన్నీ కూడా త్రోసిపుచ్చి శిష్యుణ్ణి గురువుని శిష్యుణ్ణి శాస్త్రం అధ్యయనం జిజ్ఞాసుని అనే ఒక లెవెల్కి దాన్ని కుదించి మిగతావన్నీ పక్కన పెట్టి ఈ జిజ్ఞాసునే శిష్యునే లెవెల్కి తీసుకొచ్చే పర్సనాలిటీని అంటే చాలా థిన్గా అయిపోయింది ఇప్పుడు ఇంకా జిజ్ఞాసు శిష్యుడు అనేది కూడా కొలాప్స్ అయిపోయి శుద్ధ అద్వయ ఆత్మరత్వం మిగిలి ఉన్నది దాంట్లో నువ్వు పర్సనల్ గాడ్ని ఎలాగ పెడతావు ఎక్కడ పెడతావు ఏం పెడతావు పర్సనల్గా నీ పర్సనాలిటీ లేకుంటే దాంట్లో పర్సనల్ గాడ్ ఎక్కడి నుంచి వస్తుంది కాదు కాబట్టి అద్వైత ఆత్మతత్వంలో ఒక పర్సనల్ గాడ్ని పెట్టే ప్రయత్నము ఇట్ ఈజ్ ఏ కాంట్రడిక్షన్ ఇవి కొంచెం చెప్పడానికి పరుషంగా అనిపిస్తాయి వినడానికి కూడా మీకు పరుషంగా అనిపించవచ్చు కాబట్టి అక్కడ శివుడు విష్ణువు లేకపోతే గణపతి లేకపోతే మరొకటి మరొకటి ఈ పర్సనల్ గాడ్స్ ఏమి ఉండవు ఈ పర్సనల్ గాడ్ అసలు మీరు స్పేస్ టైం పారాడైమ్ దాటి స్పేషలిస్ట్ అండ్ టైమ్లెస్ రియాలిటీలోకి వెళ్ళేప్పటికీ మీ పర్సనాలిటీ లేసరు కూడా లేకపోతే మీ పర్సనాలిటీ లేకుండా మీ పర్సనల్గా అది కహసే ఎవ్రీథింగ్ విల్ రిజాల్వ్ ఇంక ఏదే ఉండదు కేవలము అంటే ఏకరసము అంటే గురువు శిష్యుడు అంటే ద్విరసం అయింది చూడడం గురువు శిష్యుడు అంటే రసంలో తేడా వచ్చిందా లేదా సో ఏకరము అద్వయము శివము దాన్ని శివం అని ఎందుకన్నారంటే అది తప్ప మిగిలిన సర్వము అశివమే సంసారం మీరు భేదం పెడితే బంధిస్తుంది భేదము బంధహేతు ద్వితీయాద్వై భయం భవతి మీరు రెండోది ఎప్పుడైతే పెట్టారో మీకు భయము ఇన్సెక్యూరిటీ ఉండనే ఉంటుంది కాబట్టి భయము ఇన్సెక్యూరిటీ ఎప్పుడైతే ఉంటుందో కామనలు ఎప్పుడైతే ఉంటాయో దాన్ని శివమని అందరూ ఆ శివమనే అంటారు అది అమంగళమేది హైయెస్ట్ లెవెల్ ఆఫ్ తత్వంతో పోలిస్తే అది అమంగళమే అవుతుంది కాబట్టి ఈ అద్వయ ఆత్మతత్వమే శివము సో అది సిద్ధించగా శివే సిద్ధే అప్పుడు సర్వసమాప్తం సర్వము సర్వము అంటే తెలుసునండి శాస్త్రము గురు శిష్యుడు ఇత్యాది ద్వైత వ్యవస్థంతా కూడా సమాప్తైపోతుంది అంతా సమాప్తం అయిపోయిన తర్వాత ఇంకా విరోధం దేనికి విరోధం దేనితోటి విరోధం కస్య విరోధ కేన విరోధ కాబట్టి విరోధం యొక్క ఆశంకయే సమాప్తమైపోతుంది కస్య విరోధ ఆశంక్యత నా ఏంటి విరోహం నువ్వు ఆశంక చేస్తావు నాకి అవిరోధత అత ఏవా ఇది రమణ మహర్షి యొక్క థింకింగ్ ఇలాగే ఉంటుంది రమణ మహర్షిని అద్వైతం సత్యమా ద్వైతం సత్యమా అని అడిగాడు అంటే ఆయన ఉన్నారు చూడవా ద్వైతంలోనే ద్వైతము దాని తిరస్కారమైన అద్వైతము నిన్ను ఉంటాయి తత్వంలో ద్వైతము ఉండదు అద్వైతము ఉండదు అని చెప్పారే ఎందుకంటే అద్వైతం అని ఎందుకు అనాల్సిస్తుంది వీడు ద్వైతాన్ని పట్టుకుని వెళ్లాడుతున్నాడు కనుక ఆ ద్వైత నిషేధమే అద్వైతం ఏమండి ఈ అద్వైతం ఎప్పుడు కూడా దీంట్లో రహస్యం ఉంది ఇది కూడా చెప్పడం కష్టం ఇది కూడా చెప్పడం కష్టం అయినా నేను ట్రై చేస్తాను శాంతి అనగానేమి అని అడిగారు ఓం శాంతి శాంతి శాంతి అంటారు శాంతి అనగానేమి అంటే చూడండి నేను శాంతి అంటే ఏమిటో చెప్పలేను నేను కొన్ని చెప్పగలుగుతా అది చెప్తాను శాంతి అంటే ఏమిటో మీరే తెలుసుకోవాల్సి ఉంటుంది కామన ఉన్నట్లయితే మీ హృదయంలో కామన ఉంటే మీ మనస్సు ఎలా ఉంటుంది చాలా చంచలంగా కొంత ఇన్సెక్యూర్గా ఉంటుంది కదా ఆ కామనలన్నీ తొలగిపోతే అభావం కామనల యొక్క అభావం అయితే శూన్యమా శాంతి అంటే అభావం అంటే శూన్యం కదా శూన్యమా కాదు కామనల యొక్క అభావములో నీవు నిలబడితే అది నీకు తెలుస్తుంది అంతే దాన్ని ఏమంటారో తెలుసిన కామన అభావ ఉపలక్షిత శాంతి ఉప అంటే నువ్వు దాని దగ్గరికి వెళ్ళి అక్కడ ఉంటే లక్ష్యత నీకు తెలుస్తుంది అంతే ఏమిటో చెప్పండి ఏమిటో చెప్పి ఇదేం లేదు నువ్వు కామనల యొక్క అభావంలో నిలబడి ఉంటే నీకు తెలుస్తుంది అలా చెప్పాలి లేకపోతే మళ్ళీ శూన్యం అవుతుంది శాంతి అంటే శూన్యం కాదు కామన అభావ ఉపలక్షిత శాంతి క్రోధ అభావ ఉపలక్షిత శాంతి ద్వేష అభావ ఉపలక్షిత శాంతి ఓకే అయితే ఆత్మంటే ఏమిటో చెప్పమని అడిగితే మీరు ఆత్మంటే ఏమిటో చెప్పమని అర్చుకోండి నేను అంటాను ద్వైత అభావ ఉపలక్షితం ఆత్మతత్వం ద్వైత అభావం కాదు అభావం అంటే శూన్యం ద్వైత అభావం నువ్వు ద్వైతం అని చెప్తున్నావు కదా ఆ ద్వైతాన్ని ద్వైతాన్ని తిరస్కరించి ఆ ద్వైత తిరస్కార రూపము అద్వైతం ఆ అద్వయమునందు నిలిచి ఉంటే నీకు తెలుస్తుంది ఆత్మ అంటే ఏమిటో తీరా ఆత్మ అంటే ఏమిటో తెలిసాక అది ద్వైతము కదా అద్వైతము కదా ఇప్పుడు ఆత్మస్వరూపమునందు విరోధం ఉన్నదా నో నో విరోధ ఓహో అవిరోధ ఆత్మ నో దెన్ వాట్ ఈజ్ ఆత్మ అవిరోధ ఉపలక్షిత ఆత్మ నీవు సకల విరోధములను విడనాడి అంచేతనే ద్వైతాన్ని తిరస్కరించటం ఒక పనిగా పెట్టుకుని అద్వైతంగా ఉంటే మీకు ఆత్మతత్వం మళ్ళీ తెలియదు అదొక పనిగా పెట్టుకుని అంచేతనే అద్వైత వాదిగా ఉండకూడదు ద్వైత స్వరూపుడుగా ఉండాలి ద్వైత వాదోహుడు ఉంటాడు ద్వైతంలో వాదు ఉంటాడు అద్వైతంలో వాదు ఉండడు ఇంకా యథార్థంగా వాదు ఉన్నాడంటే వాడికి ద్వైతంలో వాడే కాబట్టి అద్వైతము అంటే ద్వైత అభావ అది అద్వైత అద్వైతం తత్వం కాదు అద్వైత ఉపలక్షిత ఆత్మ కాబట్టి ఆత్మతత్వంలో ద్వైతము యొక్క విరోధము లేదు అదే కారణంగా అవిరోధము కూడా లేదు నాపి అవిరోధత అత ఏవా ఎందుకంటే అవిరోధము గలదు అంటే అది మళ్ళీ సాపేక్షం అయిపోతుంది ఇప్పుడు లోకంలో ఇద్దరు దెబ్బలాడుకుంటున్నారు ఇద్దరు బ్రదర్స్ దెబ్బలాడుకుంటున్నారు ఇంకో ఇద్దరు బ్రదర్స్ కలిసి అది విరోధము ఇది అవిరోధము ఆత్మతత్వం అలా కాదు ఆత్మతత్వం అలా అయితే ఎలా ఉంటుందో తెలిసినా వాళ్ళందరూ ద్వైతులు మన అద్వైతులు ఉన్నట్టుగా ఉంటుంది అలా కాదు because it doesn't create a category to itself meeru dvaitam advaitamo dantlo swarupamlo bhagamu ante it's a category and therefore it is opposed to something else so it is not like that so ataha nape avirodaha avirodhata tayeva dilulo ella vastham undi edo kandalapadi uto mappatlo ద్వైతమంతయు తొలగిపోగా పరమ మంగళముగు ఆత్మ ఆత్మతత్వము సిద్ధించగా ఎవరికి విరోధము కలుగునని ఆశంకించదగును అనగా విరోధము లేదు ఈ కారణము చేతనే అంటే ఆత్మతత్వము అద్వయము ఒకట వలననే ప్రత్యేకించి విరోధము యొక్క అభావము కూడా లేదు విరోధము లేదు అంటే విరోధము యొక్క అభావం ఉందని అనుకోదు వీళ్ళు తార్కికులు అండి ఘటాభావద్ భూతలం అంటాడు మీరు ఇప్పుడు తర్షణ గ్రహం చూశారు కదా ఘటాభావత్ భూతలం అంటే ఈ టేబుల్ ఈ టేబుల్ మీద ఏముందండి అంటే ఘటాభావము ఉంది అంటాడు ఘటము లేదండాభావద్ భూతలం ఘటాభావం ఉందంట అభావం పదార్థం కదా ఘటాభావం ఉంది ఇంకా ఏం అభావాలు ఉన్నాయరా ఏనుగు యొక్క అభావం కూడా ఉంది పిల్లి అభావం ఉన్నది అన్ని అభావాలు ఉన్నాయి మీరు అభావాలు ఉండడం ఏంటంటే వాళ్ళు అభావం కాబట్టి ఎప్పుడు అభావం ఉంది అంటూ ఉండకూడదు అవిరోధం ఉన్నది అంటే విరోధము యొక్క అభావము ఉన్నది కాబట్టి ప్రత్యేకించి అద్వైతంలో ఆత్మ ఎందు విరోధము లేదు అని ప్రత్యేకించి అలా చెప్పాల్సిన అవసరం లేదు ప్రత్యేకించి విరోధము యొక్క లేకపోవుట దాని లక్షణము కాదు లేదా అదో లక్షణం అయి కూర్చుంటుంది కాబట్టి ప్రత్యేకించి విరోధం లేదని కూడా చెప్పనక్కర్లేదు కాబట్టి అద్వైత ద్వైతాద్వైతం అనేది అసలు కన్సిడర్ చేయాల్సిన అవసరమే లేదు అద్వైతం పట్టుకుంటే విరోధం వచ్చిపోతుందేమో అని ఆ విరోధాన్ని పరిహరించడం కోసం ద్వైతాన్ని కూడా గత చేయమన్నావు కదా నువ్వు ఆవశ్యకతయే లేదు కాబట్టి ద్వైతాద్వైతవాద తిరస్కారం అయిపోయింది అయినా కూడా అభ్యుపగమ్య అభ్యుపగమ్యవాదము అని అంటారు అంటే సరే కానీ నా దృష్టిలో అద్వైతం తప్ప ద్వైతాద్వైతం అనేది అది లేదు తిరస్కారం అయిపోయింది విరోధం ఉంటే కదా నీ ద్వైతాద్వైతానికి ఆవశ్యకత కానీ సరే ఫోన్లే నేను నువ్వు చెప్పింది అంగీకరించి నువ్వు ఎలా విరోధం పరిహారం చేస్తావో చూస్తా లెటర్ ఫర్ ఫర్ ఎవర్ లిటిల్ వాయిల్ లెటర్ యాక్సెప్ట్ ద్వైతాద్వైత ద్వైతాద్వైత యాక్సెప్ట్ చేసిస్తే సమస్యలు అన్నీ పరిష్కారం అయిపోతాయని కదా నువ్వనేది అది యాక్సెప్ట్ చేస్తున్నాం అసలు ఏం పరిష్కారం చేస్తావు నువ్వు అని మళ్ళీ ఒక అభ్యుపగమ్యవాదాన్ని మొదలెట్టాను ఇక్కడి నుంచి కొంచెం జటిలంగా ఉంటుంది మీరు ఓపిక్గా దీన్ని పట్టుకోవాలి నేను మీకు మనవి చేసేది ఏమంటే ఆ తెలుగు అనువాదం మీకు ఉపయోగపడుతుందేమో అని నా దాన్ని మీకు ఇట్ మే బి వెరీ హెల్ప్ఫుల్ అథ అభ్యుపగ అథాపి అభ్యుపగమ్య ప్రో అథాపి అంటే చూడండి ఆత్మస్వరూపము తెలియగానే గురు శిష్యుడు శాస్త్రము అనే ద్వైతమంతయు పరిసమాప్తి అయిపోయింది అయినప్పటికీ అథాపి అభ్యుపగమ్య అంటే ఎంతో ద్వైతం ఉందయా కాబట్టి ద్వైతాద్వైతం అవసరమే అనే నీ సిద్ధాంతాన్ని తాత్కాలికంగా స్వీకరించి మేము చెప్తున్నాము శాస్త్ర విరోధం పరిహరించటం కోసం కదా ద్వైతాద్వైతం పెట్టాడు అదే నేను మీకు మనం చేశాను ఇప్పుడు వేదం ఉన్నది వేదంలో కర్మకాండ ఉంది జ్ఞానకాండ ఉంది జ్ఞానకాండలో బోధించిన అద్వయ ఆత్మతత్వము మాత్రమే సత్యము అని మీరు సిద్ధాంతం చేస్తే కర్మకాండకి ప్రామాణ్యం లేకుండా పోతుంది విరోధం వస్తుంది ఆ విరోధాన్ని పరిహరించటం కోసమే ద్వైతాద్వైతము అని పెట్టుకున్నాము దీనికి మాకు చక్కటి దృష్టాంతాలు కూడా ఉన్నాయి సముద్ర దృష్టాంతము సముద్రం ఉంటే సముద్ర ఏకహాద్వైతము తరంగములు బుడగల ఊరైనా కాబట్టి ద్వైతము కాబట్టి మేము శాస్త్ర విరోధమును పరిహరించటం కోసం అంటే వేదంలో కాంట్రడిక్షన్ వచ్చేస్తున్నాయి దాన్ని తొలగించటం కోసం మేము ద్వైతాద్వైతం పెట్టేవని నువ్వు కదా ఓరి వ్యభిమొహం నీ ద్వైతాద్వైతాన్ని స్వీకరించిన ఆ శాస్త్రంలో అనగా వేదంలో విరోధము మిగిలే ఉంటుంది అప్పుడేం చేస్తావు ఇది ఇంజక్షన్ చేయించుకున్నా ఇంకా బ్యాక్టీరియా అలాగే ఉందన్నట్టుగా లేదు ఇది సో అలాగనమాట ద్వైతాద్వైతాత్మకత్వేపీ శాస్త్ర విరోధస్య తుల్యత్వాత అంచేత ఎప్పుడు కూడా మీరు విన్న వెంటనే మధురంగా అనిపిస్తుంది బాధ్యపేడే వీడే అనిపిస్తుంది దా అంటే ఇప్పుడు వేదంలో కర్మకాండం ఉంది కాబట్టి ద్వైతం ఉపనిషత్తులో జ్ఞానం చెప్పాడు కాబట్టి ఆ ద్వైతం బాగుంది ద్వైతాద్వైతం సత్యం ఎంత ఎంత వినడానికి ఎలా ఉంది తర్వాత ఇటు అప్పీల్స్ టు ది జనరల్ పబ్లిక్ చూడండి ఆయన ఎంత బాగా చెప్తున్నాడో మనం కలుపుకోవాలని చెప్తుంటే వీడు మూర్ఖుడుగా అద్వైతమైన పట్టుకుంటున్నాడు వీడు అని అప్పీలింగ్ టు ది జనరల్ పబ్లిక్ తర్వాత ఈ తర్వాత ప్లేయింగ్ టు ది గ్యాలరీ ఇప్పుడు గ్యాలరీలో ఆత్మతత్వం ప్రేమ గల ఉంటారు ఏవో ఇంకా ఈ ద్వైతంగోళ ప్రేమ ఉంటారు కాబట్టి మనం కూడా మనం శిష్యులు చేసే ఇదో పెద్ద సమస్య వచ్చిన వాళ్ళందరూ మనకి శిష్యులు అయిపోవాలి అందుకోసం వాడి మనస్సుకి నచ్చే విధంగా మనం శాస్త్రాన్ని ఇటుకి వాడికి పెట్టేయాలి అదేవిటర్ అద్వైతంగా ఇక్కడ ద్వైతం చెప్తున్నామంటే ద్వైతాద్వైతం అండి అంటాం ఇది ఒక మెంటల్ వీక్నెస్ ఇది చాలా సూపర్ఫిషియల్గా వినడానికి చెప్పడానికి అట్రాక్టివ్గా ఉంటుంది జనులు సాధారణంగా చాలా స్థూలమైన బుద్ధి కలిగి ఉంటారు అంటే బండగా ఆలోచిస్తారు తప్ప సూక్ష్మంగా లోతుగా ఆలోచించారు పియర్సింగ్గా ఆలోచించాలి ఆ పియర్సింగ్ ఇన్సైట్ అంటే దూసుకుపోయేటువంటి ఆ ఇన్సైట్ అంతర్దృష్టి ఉండదు జనరల్గా మూర్ఖంగా పోతూ ఉంటారు జనం సామాన్యంగా అలా ఉంటుంది కాబట్టి ఆ జనం చప్పట్లో కొట్టాలంటే మీరు ఇలాంటివి పెడుతూ ఉండాలి ద్వైతం అద్వైతం ఇలాంటివి పెడితే చప్పట్లో కొట్టాలి అపియర్ సింగ్ ఇన్సైట్ ఉండదు ఈ సమస్య ఆచార్యుల్లోనే ఉంటుంది శిష్యుల్లో ఉండడంలో ఆశ్చర్యంగా ఆచార్యుల్లోనే ఉంటుంది ఈ సమస్య ఇప్పుడు బోధాయనుడు ఉన్నాడు ఇదంతా బోధాయనుడి దగ్గర ప్రారంభమైంది ఈ సమస్య ఆపస్తంభుడు బోధాయనుడు ఆపస్తంభుడు ఇవన్నీ పట్టించుకోలేదనుకుంటాను నేను ఆయనదో కర్మకాండతో సరిపెట్టుకున్నాడు ఈ బోధాయనుడు ఏం చేశాడంటే బోధాయనోక్త మహాన్యాసఖండ అని మీరు ఎప్పుడైనా చూసుకుంటారు మహాన్యాసం ఉంటుంది మహాన్యాసం పేరు విన్నారా రుద్రాభిషేకం ఎలా దొరికిగా చేస్తారు దాన్ని మహాన్యాసము అదంతా బోధాయనుడు వేశాడు స్ట్రక్చర్ అంతా బోధాయనుడికి చేశాడు ముందేమో అక్కడ లింగాన్ని ప్రతిష్ఠించాలి తర్వాత న్యాసం చేయాలి దశాంధన్యాసము షోడశన్యాసము ఆ తర్వాత అభిషేకము పాలకోత్ అభిషేకము ఇదంతా బోధాయనుడికి చెప్పాడు కాబట్టి ఆయన కర్మకాండలో నిష్ణాతుడు బోధాయన గృహ్య సూత్రాలు ఉన్నాయి గృహస్థులు ఏ విధంగా ఆచార వ్యవహారం అంత అంతా ఆయన చెప్పాడు బోధాయను ఆ బోధాయను అనుసరించి భర్తృప్రపంచ అనే ఒక ఆచార్యుడు వచ్చాడు ఆయన కూడా బోధాయను యొక్క మార్గాన్ని అనుసరించాడు చాలా సూపర్ఫిషియల్గా చూశారు వాళ్ళు ఏమని వేదంలో మరి కర్మ ఉందండి ఉపనిషత్తుల్లో అద్వైతం ఉంది అద్వైతమే పరమసత్యం అంటే కర్మను మనం కాదన్నట్టు అవుతుంది కాబట్టి ద్వైతాద్వైతం అంటే ఎంత బాగుందో చూడండి ఇది చాలా వెరీ నైస్ ఇచ్చే వెరీ నైస్ లుకింగ్ అని ఆ రకమైన సూపర్ఫిషియల్ ప్యాచ్ వర్క్ చేశారు భక్తుల ప్రపంచాచార్య కూడా చేసి ఆయన కూడా ఉపనిషత్తులకి వాటికి భాష్యాలు అలా రాసిపడేశాయి ఆ తరువాతి కాలంలో శంకరులు వచ్చి భర్తృప్రపంచాచార్యమతాన్ని కొట్టిపారేశాయి ఇక రెస్పెక్ట్ ఉంది కేచితన బహువచనం వాడతారు ఆయన ఎక్కడైతే అద్వైతాన్ని చెప్పారో అదంతా స్వీకరిస్తారు కర్మకాండకి ఇచ్చిన కంట్రిబ్యూషన్ రికగ్నైజ్ చేస్తారు కర్మకాండ అంటే విరోధం ఏం ఆ సందర్భంలో అది బానే ఉంది కానీ దాన్ని దీన్ని ముడిపెట్టి దాన్ని నిలబెట్టడం కోసం దీన్ని జడగొడతాననేటువంటిది అది ఆ ద్వైతాద్వైత మతాన్ని ఒప్పుకోదు ఇది ఎలాగంటే ఒకప్పుడు ఎలా వస్తుందంటే ఒక తల్లికి ఓ కొడుకు ఉన్నాడు ఇంకొకడెవడో పై నుంచి వచ్చాడు వాళ్ళతో పాటు ఉండడానికి వీళ్ళిద్దరూ సమాన వయస్సు వాళ్ళు వాడికేమో జ్వరం వచ్చి పచ్చ పచ్చ భోజనం పెడుతున్నారు జ్వరం వచ్చింది ఇక్కడ రావుడు కొడుకు ఆవిడేం చేస్తుంది పశ్చిమ భోజనమే చేసి ఈ ఆరోగ్యంగా ఉన్నవాడిని కూడా నువ్వు అదే తినరా అంటుంది ఎందుకని నీకేమో చక్కగా కూర పప్పు పులుసు వేసి చేసి పెడితే వాడేమో టెంప్ట్ అవుతాడు వాడు అవన్నీ తినకూడదు కాబట్టి నువ్వు కూడా అదే తినాని ఆ పశ్చం భోజనమే విడిచేసి తినిపిస్తుంది అర్థమైందండి ఈ భక్తులు ప్రపంచాచార్య అలా చేశాడు సో ఈ కర్మకాండలో ద్వైతం ఉంది కాబట్టి మరీ పూర్తిగా అద్వైతం అన్నట్లయితే ఆ ద్వైతానికి తేడా వస్తుందయా వాళ్ళు పాపం మనసులో చింతపుచ్చు చిన్నపుచ్చుకుంటారు కాబట్టి వాళ్ళని కూడా నువ్వు పెట్టుకొని అద్వైతికి ద్వైతాన్ని పెట్టాడు ఆయన అన్యాయం కదా అది ద్వైతంలోకి అద్వైతం ఎలాగో వెళ్ళదు అద్వైత ద్వైతం ఉండదు అంటే అద్వైతం చొచ్చుంపోయిన ద్వైతం అయినా ఉండదు కానీ ఆ ద్వైతాన్ని మాత్రం అద్వైతంలోకి చొప్పించి సో రోగం ఉన్నవాడికి ఆరోగ్యంగా ఉన్నవాడికి పక్క పక్కన విస్తరణలు వేసి ఒకే భోజనం పెట్టినట్టుగా అలా చేశాడు డైరెక్ట్ భక్తుల ప్రపంచేస్తాడు అహం బ్రహ్మాస్మి అంటే అహం బ్రహ్మ భవిష్యామి అని అర్థం అంటే అప్పుడు అస్మి అని కదా వర్తమాన కాలం నువ్వు భవిష్యామి అర్థం చెప్తే భవిష్యత్తులో బ్రహ్మ అవుతాడు వర్తమానంలో ఏమవుతాడు అబ్రహ్మ అవుతాడు కదా వర్తమానంలో అబ్రహ్మ అయితే ఇప్పుడు అహం బ్రహ్మాస్మి అంటే అర్థం చెప్పు అహం నేను బ్రహ్మ అబ్రహ్మై అశ్మి ఉన్నాను అంటే బ్రహ్మ అనే పదానికి అబ్రహ్మాలు అర్థం చెప్పినట్టు అయింది కదండి బ్రహ్మ అంటే అబ్రహ్మని అర్థం చెప్తారా కుక్క అంటే పిల్లని అర్థం చెప్పచ్చు కానీ కుక్క అంటే పిల్లి కా కుక్క కానిది అని అర్థం చెప్పకూడదండి పిల్లి అని అర్థం చెప్తే పర్వాలేదు కొద్దిగా కొంతవరకు మేనేజ్ చేయొచ్చు కుక్క కానిది అని ఆపోజిట్ అర్థం ఎలా చెప్తారా అలా చెప్పాడు ఈ ద్వైతాద్వైతవాదాన్ని గురించి దాని అంతా ఖండించి ఆయన శంకర్లు సరిచేసి ఆయన అవతారం సమాప్తమైంది ఆ తర్వాత మళ్ళీ రామానుజాచార్యులు వచ్చి ఆ బోధాయనుని యొక్క శిష్యరికాన్ని ఆయన బోధాయనుడి గ్రంథాలన్నీ పైకి తీసి భర్తృప్రపంచాచార్యుడిని కొంచెం పక్కన పెట్టి ఎందుకంటే భక్తృప్రపంచుడు అద్వైతం మీద ఎక్కువ ఫోర్స్ పెట్టుకున్నాడు అద్వైతం వైపు మొగ్గు ఎక్కువ అంచేత భర్తృప్రపంచుణ్ణి పక్కన పెట్టి బోధాయనుడు కర్మపరాయణుడు కనుక ఆయన కొంచెం ద్వైతం మీద మోజెక్కువై మళ్ళీ వాళ్ళలో వాళ్ళగా తేడా ఫిఫ్టీ ఫిఫ్టీ ఉండదు మొగ్గు ఉంటుంది ఓ వైపు ఈ ద్వైతాద్వైతంలో మొగ్గు ఉంటుంది టెండెన్సీ విల్ బీ మోర్ టువర్డ్స్ ద్వైత ఫర్ బోధాయన మోర్ టువర్డ్స్ అద్వైత ఫర్ భర్తృ ప్రపంచ హీ నాట్ కంఫర్టబుల్ విత్ హీజ్ ఓన్ ద్వైత ఎవర్ భర్తృ సో ఆ పరిస్థితిలో రామానుజాచార్యులు ఏం చేశారంటే ఆయన ద్వైతాద్వైతం అనే మాటతో వాళ్ళు సర్దుబాటు చేసుకున్నారు ఆయన ఏం చేశారంటే విశిష్టాద్వైతము అని పెట్టారు అద్వైతమే కానీ గురువు శిష్యుడు శాస్త్రం ఇవన్నీ ఉంటాయి వీటితో కూడిన అద్వైతం విశిష్ట అంటే కూడిన దేంతో జడ జగత్తు అజ్ఞానులైన జీవులు జ్ఞానులైన జీవులు ఈశ్వరుడికి బాగా దగ్గరగా ఉండే జీవులు వీళ్ళందరితోటి కూడిన అద్వైతం ఇంకేం అద్వైతం అండి అంటే సముద్రం ఉందిగా సముద్రంలో పెద్ద పెద్ద తరంగాలున్నాయి పిల్ల తరంగాలు ఉన్నాయి బుల్లి తరంగాలు ఉన్నాయి బుడకలున్నాయి మురుగుంది ఇవన్నీ ఉన్నా కూడిన సముద్రం ఉండగాలి అండి ఈ ద్వైతంతో కూడిన పరమాత్మ ఉండకూడదా అద్వైత పరమాత్మ ఉండొచ్చు అని ఆయన విశిష్టాద్వైతం అని పెట్టారు ఆయన పెట్టడం విశిష్టాద్వైతం అని ఒక సిద్ధాంతం అయితే పెట్టారే కానీ దాని ప్రాక్టికల్లో థీరీ డాక్టరీనేమీ ఉండదు ప్రాక్టికల్లో డాక్టరీనేమీ ఉండదు సిద్ధాంతమే ఉండదు లో ఏముంటుందంటే హయ్యెస్ట్ ఎంఫసిస్ అన్ విగ్రహారాధన ఉంటుంది విగ్రహారాధన మీద ఈ సందర్భం అలాంటిది అందుకోసం చెప్తున్నాను ఇక్కడ శంకరులు దాన్ని చాలా ఎలాబొరేట్గా డీల్ చేస్తున్నారు సో విగ్రహారాధన మీద హయ్యెస్ట్ ఎంఫోసిస్ ఉంటుంది ఓవర్ వెల్మింగ్ ఎంఫోసిస్ ఉంటుంది విగ్రహారాధన మీద డాక్టర్లను ఊరికే అలాగ విశిష్టాద్వైతమని మోక్షమని జీవన్ముక్తులని ఇదని అదని ఏవేవో చెప్పినా అవేమీ మీకు మామూలు నిత్యకృత్యంలోవేముండవు వే ఎక్కడ మీరు కనపడడం కూడా కనపడం హయ్యెస్ట్ ఎన్ఫోసిస్ ఓవర్ వెల్మింగ్ ఎన్ఫోసిస్ ఆన్ విగ్రహారాధన విగ్రహమే అన్నిటికీ విగ్రహమే విగ్రహం తప్ప ఇంకేమే మీరు చూడొచ్చు దట్ ఈజ్ హౌ ద స్కీమ్ వర్క్స్ సో ఇది దాని ఆ యొక్క హిస్టరీ మీకు చెప్పేశాను హిస్టరీ ఆఫ్ ఫిలాసఫీ అని విల్ డ్యురాయ్ అంటే ఒక పుస్తకం ఒకటి రాశాడు ఆ ఫిలాసఫీ ఎలా డెవలప్ అయిందో చెప్తాడు దాంట్లో ఆయన ఫిలాసఫీ ఇండియన్ ఫిలాసఫీ కాదు ఆయన ఏమన్నా అంటే ఫిలాసఫీ మీద రాశాడు హిస్టరీ ఆఫ్ ఫిలాసఫీ ఆయనే ఓ ప్రశ్న వేసుకున్నాడు హిస్టరీ ఆఫ్ ఫిలాసఫీ అనే పుస్తకం పేరు పెట్టి శంకరుణ్ణి బుద్ధుణ్ణి లేకుండగా నువ్వేం హిస్టరీకి చెప్తావాయా అని ప్రశ్న వేసుకున్నాడు professor apudu em unnadu ante i understand the danger of this kind of exclusive because there cannot be any history of philosophy without shankara and buddha but i submit humbly that this is the history of western philosophy only and as a professor taruvatha ink a em avvagostu ante to to to compensate for this uh, for this uh, lacuna or missing thing i am writing another book called history of civilizations and in that both will be there to measure it will be there chala gopala philosopher hai sarije sir asked and then himko will you rant arnold toinby tarvata జర్మన్ ఫిలాసఫర్స్ షోపన్ హ్యావర్ మొదలైన వాళ్ళు థో థొరో అమెరికన్ ఫిలాసఫర్ వీళ్ళు భగవద్గీతని ఉపనిషత్తులని వాళ్ళు అర్థం చేసుకున్న డెప్త్ మన వాళ్ళలో కనపడదు ఎందుకంటే మన వాళ్ళ ఎంతసేపు వీళ్ళకి దేవాలయాలు గురు శిష్యులు గురు పూజలు ఈ గోలే తప్ప తత్వంలో అలాగా దిగిపోయి దాంట్లోనే ఉండిపోవడం అన్నది వీళ్ళు ఎరగర ఎందుకంటే వీళ్ళది తత్వాన్ని మతం కప్పేసింది మీకు అధ్యతనే మతాచార్యులు ఉన్నారు తప్ప తత్వానికి ఆచార్యులు ఎక్కడున్నారు మతాచార్యులే ఎవరో ఒకళ్ళిద్దరు ఎక్సెప్షనల్ కేసెస్ ఈ ఆచార్యులు ఆచార్యులు ఏదో తత్వాన్ని చెప్తున్నారని మనం కనపడ్డా వాళ్ళు కూడా ఆరంభంలో ఏదో పేసినంత తత్వాన్ని చెప్పిన కాలప్రభావం చేత తర్వాత పరిస్థితుల ప్రభావం చేత వాళ్లకు ఉన్నటువంటి మెంటల్ వీక్నెస్ కారణంగా కూడా వాళ్ళు కూడా మతాన్ని మెట్టికెట్టేసుకుని తత్వాన్ని కాంప్రమైజ్ చేసేస్తారు కాబట్టి కేవల తత్వం మీకు చాలా రుదుగా లభిస్తుంది ఎక్కడో కానీ లభించాలి మతమే లభిస్తుంది మతా మత ప్రవక్తలే మీకు దొరుకుతాను మతమే చెప్తారు ఏం చెప్పినా మీరు వెళ్తే మతమే బోధిస్తారు ఏదైనా ఫలానా ఆయన కొంత తత్వాన్ని కూడా బోధించాడనే పరిస్థితి మీరు చూసినా నేను కొంత ఫ్రాంక్గా చెప్తున్నాను ఊరికే తత్వం ఓపెసర్ ఇంగువ పులిహార్లో ఇంగువు వేసినట్టుగా ఉరికే సుగంధం కోసమని ఓ తత్వం అని చెప్పి మిగిలిందంతా మత మతము సెక్టేరియనిజం వీళ్ళు వేరు వాళ్ళు వేరు వీళ్ళ మీద అటాక్ వాళ్ళ మీద అటాక్ అంత అలా వస్తుంది అద్వైతం యొక్క పరిమళం మీకు పెద్ద ఎక్కువ కనపడదు సో ఈ కథంతా నేను ఎందుకు చెప్పానంటే ఈ ద్వైతాద్వైతం యొక్క హిస్టరీ చెప్పాను మీకు ఈ హిస్టరీ ఆఫ్ ద్వైతాద్వైత శంకరులు అంటున్నారు శంకరులు చూడండి ఆ ద్వైతాద్వైతాన్ని ఎంత నిష్కర్షగా వ్యవస్థ చేసి పెట్టారో దానికి ఆ శంకరులు దాన్ని సెటిల్ చేసి పారేసిన ఆ ద్వైతాద్వైతాన్ని మళ్ళీ దాన్ని పునరుత్థానం చేసి దాని దాన్ని పునరుజ్జీవింపజేసి దానికి మళ్ళీ ప్రాణం పోసి ఆ ప్రాణం పోసిన ద్వైతాద్వైతానికి విగ్రహాలు బాగా జోడించి నామాలు పెట్టి మరోటి పెట్టి మరోటు పెట్టి గంధం పూసి మరోటల్లి దాని చుట్టూ యాగాలు ఇవన్నీ పెట్టి రిచువల్స్ అన్నీ దాంట్లో బాగా పెట్టేసి కూర్చుంటే రిచువలు నిలబడితే రిచువల్ అని రిచువల్స్ అన్నీ పెట్టేసి అదిగో భగవంతుడు నిద్రపోతున్నాడు అదిగో భగవంతుడు నిద్రలేస్తున్నాడు అంటూ ఇలాగా బాగా రిచువల్స్ అన్నీ పెట్టేసి ఏవేవో శ్లోకాలు రాసిపారేసి ఆ శ్లోకాల నిండా వీడి వాసనలే కనపడతాయి సంస్కృతం వచ్చిన వాడికి కనపడతాయి సంస్కృతం రాని వాడు దే ఆర్ ఇంగ్లీష్ ఆఫ్ ఇగ్నెన్స్ వీడి వాసనలు అనేది దాంట్లో కనపడతాయి ఈ రచయిత వాసనలన్నీ దాంట్లో కనపడుతుంది మీరు ఎప్పుడైనా తాత్పర్యాలు చదివితే తెలుస్తుంది మీకు ఏ తాత్పర్యాలు చదవకుండా ఊరికి ఈ మూలంగా ముందగా పారాయణ చేసుకుంటూ పోతారు కాబట్టి యూఆర్ యూ రిమైన్ సేఫ్ సో తాత్పర్యాలు జరిగితే అర్థమవుతుంది సో అలాగా ఆ ద్వైతాద్వైతం యొక్క ఫిలాసఫీ ఇక్కడ శంకరులు ఏమంటున్నారంటే అసలు ద్వైతాద్వైతం అన్నది ఒక గుడ్ మీనింగ్ తోటి వచ్చింది వాడు పాపం శాస్త్రానికి ప్రామాణ్యం లేకుండా పోతుందేమో అనే ఒక సిన్సియర్ ఫీలింగ్తో పట్టుకొచ్చారు కర్మ కర్మ మీద ఉండే ప్రమాణం దెబ్బతింటుందేమో అని పట్టుకొచ్చారు దాన్ని కూడా ట్రోయింగ్ చేస్తాయి So, no, you cannot నువ్వు యూ కెనాట్ సేవ్ కర్మ దట్ వై నువ్వు కర్మను అలా సేవ్ చేయడం కాదు కర్మను నువ్వు సేవ్ చేయడం ద్వైతంలో కర్మ ఉంటుంది ఇట్ విల్ బీ ఇన్ ఇట్స్ ప్లేస్ కాబట్టి ఇక్కడ అభ్యుపగమ్యవాదం మళ్ళీ కొంచెం డైక్రస్ అయింది మళ్ళీ వెనక్కి వచ్చాము అభ్యుపగమ్య సరే నువ్వు చెప్పిన ద్వైతాద్వైతానికి నేను వస్తాను నువ్వు నాకు విరోధం తొలగించి చూపించు విరోధం కోసం కదా నువ్వు ద్వైతాద్వైతం పెట్టావు ఎలా తొలగిస్తావో చూస్తాను నేను విరోధం తొలగించు యదాపి సముద్రాధిపతి ద్వైతాద్వైతాత్మకం ఏకం బ్రహ్మా అభ్యుపగచ్చామ ఈ ద్వైతాద్వైతం ఎలా ఉంటుందంటే ఎన్ని బ్రహ్మలు ఉంటారండి చెప్పండి మీరు ఎన్ని బ్రహ్మలు ఉంటాయి అంటే ఎన్ని బ్రహ్మలు ఉండడం కాదండి ఒక్కటే బ్రహ్మ ఉంటుంది రెండు బ్రహ్మలు ఉన్న ఉండవే ఎప్పుడు మీరు ద్వైతాద్వైతం ఉన్నా ఏమన్నా రెండు బ్రహ్మలు ఉండవు ఒకటే బ్రహ్మ ఉంటుంది కదా ఒకటే బ్రహ్మలు ఒప్పుకుంటావు కదా ఆ బ్రహ్మే ద్వైతం ఆ బ్రహ్మే అద్వైతం అని చెప్పాల్సి ఉంటుంది రెండు బ్రహ్మలు ఉన్నాయి ఒకటి ద్వైత బ్రహ్మ ఒకటి అద్వైతం అలా ఏమి ఉండదు అది కాంట్రడిక్షన్ ఒకే బ్రహ్మ ద్వైత బ్రహ్మ అదే అద్వైత బ్రహ్మ అదే దృష్టాంతం దృష్టాంతం ఒకటి ఉంది వీళ్ళకి సముద్రం దాన్ని ఇంతకుముందు ఆయన తిరస్కరించారు సముద్రమే మెటీరియల్ ఆబ్జెక్టు దాన్ని నువ్వు దృష్టాంతంగా అప్ టు ఎ పాయింట్ యూ కెన్ టేక్ బట్ నాట్ అప్ టు బి టిల్ ది ఎండ్ ఆ దృష్టాంతాన్ని కూడా త్రోసిపుచ్చుతారు సో సముద్ర దృష్టాంతంలో సముద్రాలు ఎన్ని ఉన్నాయి ఇప్పుడు రెండున్నాయో ఒకటి ఉందండి ఒకటే సముద్రం సముద్రం అద్వైత సముద్రమో అదే ఇదో తెరంగములు వీటన్నిటితోటి కూడిన సముద్రము అదే రెండు లేవు ఒక్కటే సముద్రం ఉంది అలాగే ఒక్కటే బ్రహ్మ ఉన్నది రెండు బ్రహ్మలు అయితే లేవు ఏకం బ్రహ్మ మహా ఓకే ఇప్పుడు మీరు సముద్రంతో చెప్పండి అక్కడ సముద్రమేనా ఉంటా సముద్రం కంటే భిన్నంగా ఇంకేదైనా ఉందా అంటే సముద్రం కంటే భిన్నంగా ఇంకేం లేదు ఎందుకంటే అద్వైత సముద్రం అన్నప్పుడు సముద్రమే ఈ ద్వైతమంతా తనయందు ఎందు కలిగి ఉన్న సముద్రం అన్నప్పుడు సముద్రమే అక్కడ ఎందు రెండు లేవు సముద్రమే ఉంది లేక సముద్రం కంటే కూడా భిన్నమైనవి ఏమైనా ఉన్నాయని అంటారా అలా అనరు ద్వైత రూపంగా ఉన్నది సముద్రం అద్వైతము సముద్రం అదే సముద్రం కాబట్టి అక్కడ కూడా మీ సిద్ధాంతంలో రెండు సముద్రాలు లేవు అవునండి లేదా సముద్రము ఒకటి సముద్రము కాలిది ఇంకొకటి అలాంటివి రెండు ఉన్నాయా పోనీ వస్తవంతరం అనదర్ థింగ్ లేవు తరంగం అన్నప్పుడు కూడా సముద్రాంతర్గతమైన తరంగం అంటాడు తప్ప సముద్రం కంటే భిన్నమైంది లేదు అలాగే ఇక్కడ కూడా ఒకే బ్రహ్మ ఉన్నది ద్వైతమును కలిగి ఉన్న బ్రహ్మ అన్నప్పుడు కూడా బ్రహ్మేది ద్వైత అద్వైత బ్రహ్మ ఉన్నప్పుడు కూడా బ్రహ్మే అంతే కదా లేకపోతే బ్రహ్మ ప్లస్ సంథింగ్ అదర్ దాన్ బ్రహ్మ అవుతుందంటావా లేదు నాణ్యద్వస్త్వంతరం అది కదా నీ చెప్పి నీ ద్వైతాద్వైతం అటువంటప్పుడు తదాపి భవదు శాస్త్రవిరోధాత్ నముచ్యామహే ఓకే నువ్వు చెప్పింది నేను అది వినడానికి బాగులేదు చెప్పడానికి బాగులేదు అయినా కూడా అభ్యుపగమ్య సరే ఒప్పుకుంటా తీరా నేను నీ దారికి రావడమే అయింది తప్ప నీవు ఏ శాస్త్ర విరోధం నుంచి బయటపడడం కోసం ఈ కొత్త సిద్ధాంతం పెట్టావో ఆ శాస్త్ర విరోధం నుంచి మనకి విముక్తి అయితే దొరకటం లేదు అది దొరకదు శాస్త్ర విరోధం నుంచి విముక్తి దొరకదు కథం అది ఏకం హిపరం బ్రహ్మా ద్వైతాద్వైతాత్మకం తోకమోహాద్యత్వాత్ ఉపదేశం నంక్ష మేమేమన్నాం అద్వైతాత్ పర బ్రహ్మని తెలుసుకుంటే ఇంకా వేదము శాస్త్రము అక్కర్లేదు ఉపదేశం అక్కర్లేదని కదా మేము అన్నాం సపోజ్ ఈ బ్రహ్మం తెలుసుకుంటాం ఏమని తెలుసుకుంటాం ఒకే పరబ్రహ్మ అద్వైత పరబ్రహ్మ అదే తరంగములు ఇత్యాది ద్వైతంతో కూడిన పరబ్రహ్మ కూడా అదే అది బ్రహ్మ ఒక్కటివే అదే ద్వైతంగాను ఉంది అదే అద్వైతము అని వీడు తెలుసుకుంటాడు తెలుసుకుంటే ఇంకా వాడు ముక్తులైపోయాడు కదా ఏమండి ఆ బ్రహ్మైపోయాడు కదా వీడు ఆ బ్రహ్మైపోతే ఇంకా శోకము మోహము ఏం లేవు కదా వాడికి ద్వైతాద్వైత బ్రహ్మం తెలిసేసుకుంటే శోకమోహాలు లేవు కదా శోకమోహాలు లేకపోతే ఇంకా వాడికి శాస్త్రం అక్కర్లేదు కదా ఇంకా ఉపదేశం వాడికి అక్కర్లేదు కదా కాబట్టి ఉపదేశం అక్కర్లేని స్థితికి చేరుకున్నాడు కాబట్టి వాడి విషయంలో శాస్త్రము వ్యర్థము అనే పరిస్థితి అలాగే ఉంది శాస్త్రము యొక్క అప్రామాణ్యం అలాగే ఉంది దాని నుంచి నువ్వు తప్పించుకోలేవు దాని నుంచి తప్పించుకోవడం కోసం నువ్వేమని చెప్పాలి శాస్త్రం అజ్ఞానంలో ఉన్నవాడికండి జ్ఞానంలో ఉన్నవాడికి శాస్త్రం అక్కర్లేదని చెప్పాలి మేము మేము చెప్పింది కూడా అదే కదా నువ్వు ఇవే చెప్పింది అదే శాస్త్రం అజ్ఞానంలో ఉన్నవాడికే జ్ఞానం ఉన్నవాడికి శాస్త్రం అక్కర్లేదు జ్ఞానం వచ్చిన తర్వాత ఇంకా బ్రహ్మతప్పు వేరే ఏదీ లేదు రెండవది లేదు రెండవది లేకపోతే శోకం లేదు మోహం లేదు సంసారం లేదు దాన్ని పోగొట్టుకోవడం కోసం శాస్త్రము శిష్యుడు గురువు అక్కర్లేదు కాబట్ నువ్వు మేము చెప్పిన సిద్ధాంతానికే వచ్చావు నువ్వు దట్ ఈజ్ వాట్ వీఆర్ సేయింగ్ టు ఎస్టాబ్లిష్ దట్ యూ డోంట్ నీడ్ ద్వైత అద్వైత ఇస్ గుడ్ ఇన్ ఆఫ్ ఇంకా చెప్తారు ఇంకా చాలా విస్తారంగా వివరిస్తారు ఇంకొక పారాగ్రాఫ్ ఉంది ఇంకా పెద్ద వివరం లేదు తర్వాత మంత్రంలోకి వెళ్ళిపోతాము లేదు కంటిన్యూ చేద్దాం ఓం పూర్ణమలు